శ్రీగురువ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపరాగవత్పం సహిస్వప్నో భూకమతిక్రామతి మృత్యోపా సో భాష్యం చూస్తూ ఉన్నాము పూర్వపక్షము సదా అనవస్థ ఇది చేచారం ఏమంటే జగత్తు తెలియబడుతోంది ఘటము జగత్ అంటే ఘటం అనుకోండి ఘటం తెలియబడుతోంది అంటే దానిని ప్రకాశింపజేసే దీపం వేరే ఉంది దీపం తెలియబడుతోంది అంటే దానిని ప్రకాశింపజేసే నేత్రేంద్రియము వేరే ఉన్నది నేత్రేంద్రియము తెలియబడుతోంది దానిని ప్రకాశింపజేసే విజ్ఞానము విజ్ఞానం అంటే బుద్ధి అని అర్థం వేరే ఉన్నది బుద్ధి తెలియబడుతోంది దాన్ని ఎలుపుడు చేసే ఆత్మ వేరే ఉన్నది ఇని వేదాంతులు వీళ్ళు బౌద్ధులు అంటారు ఇంకా ఆత్మేమైదు విజ్ఞానమే సర్వము అని దాని శంకరులు ఒక చక్కటి న్యాయాన్ని చెప్పారు న్యాయం అనొచ్చు దాన్నే వ్యాప్తి కూడా అనొచ్చు ఎక్కడ ఎక్కడైతే తెలియబడేది ఉంటుందో ఆ తెలియబడేది తెలుసుకునే దానికి లైన్గా ఉంది తెలియబడేది ఉంది అంటే తెలుసుకునేది ఉంది తెలియదును బుద్ధి తెలియబడేది కనుక తెలియబడుతోంది కదా బుద్ధి మీ బుద్ధి మీకు తెలుస్తోంది కదా సో బుద్ధి తెలియబడేది కనుక దానిని తెలుసుకునే సాక్షి చైతన్యము తప్పక ఉండి తీయము కాబట్టి బుద్ధికంటే వ్యతిరేక్తమైన సాక్షి చైతన్యము లేదా ఆత్మ కాలదు ఆత్మవాదులు వీళ్ళు ఆత్మయే లేదనేవాడు బౌద్ధుడు ఇది ఇంతవరకు వచ్చిన ఈ సందర్భంలో మీరు గమనించాల్సింది ఏంటంటే చూడలేదు ఆత్మను ఏదైతే అంటున్నామో అది తెలుసుకునేది అది ఒక జ్యోతి ఆత్మజ్యోతి అంటే సర్వవును అదే ప్రకాశింపజేస్తాం అంటే అదే బుద్ధిని తద్వారా ఇంద్రియములను తద్వారా జగత్తును ఆత్మచైతన్యమై ప్రకాశింపజేస్తాం నేను ఒక దృష్టాంతం చెప్తా మీరు ఎప్పుడైనా గమనించారో ఈ బొగ్గు గనులు ఉంటాయి చూడండి అరుక్కు వెళ్తారు వాళ్ళు నేల పూటలలోకి వెళ్తారు అక్కడంతా చేకటిగా ఉంటుంది ఈ దొంగు చదివే కార్మికులే తలకి ఓ టోపీ ఉంటుంది హ్యాట్ హ్యాట్ కాదు హెల్మెట్ ఆ హెల్మెట్ ఒక దీపం ఉంటుంది దీపం అలా వెలుగుతూ వాడు తల ఎత్తి తిప్పితే అటు అంత ప్రకాశం అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యము ప్రకాశము దేని మీద పడితే అది ప్రకాశం బుద్ధి మీద పడి బుద్ధి ద్వారా కళ్ళలో పడి కళ్ళ ద్వారా ఘటం మీద పడితే ఘటం ప్రకాశం బుద్ధి ద్వారా చెవుల ద్వారా శబ్దాల మీద పడి శబ్దాలు ప్రకాశిస్తాయి కాబట్టి ఈ ఆ హెడ్ ల్యాంపు వంటివి బొగ్గు గని కార్మికుడు హెడ్కి ల్యాంప్ ఉంటుంది సార్ అలాంటిది ఆత్మచైతన్యం అది ఎక్కడ పడితే అక్కడ సర్వము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వెలుగు వెలుగంటే బయట ఉండే వెలుగు వంటిది అనుకున్నారు కాదు జ్ఞానము జ్ఞానరూపమైన విలుగు తెలివి ఎరుక అది ఆ విలుగు ఆ వెలుగు మీ స్వరూపం ఉన్న విలుగు మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ విలుగు మీలో ఉన్నది గమనించాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటంటే ఆ వెలుగే నీరు అని గమనించాలి థర్డ్ స్టెప్ ఏమిటంటే ఆ వెలుగే దైవము అని గమనించాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అది అది పెద్ద చర్చ కాబట్టి ముందు ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఆ వెలుగు ఉన్నది అని గమనించాలి ఇప్పుడు మీరు ఆ వెలుగులో వెలుగు నాకు మీకు ఉన్నటువంటి అభేదాన్ని తర్వాత ఆ వెలుగు దైవత్వము డివినిటీ అనే సత్యాన్ని మీరు కొట్టపోవాలి కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు మీరు పుట్టుకతోటే ఆ వెలుగుతోటే పుట్టారు అంటే ఆ వెలుగు మీ జన్మ హక్కు అయింది మీకు ఎవళ్ళు నిరాకరించలేదు ఏ రాజులు మహారాజులు అది లేకుండా మీకు చేయలేవు ఏ గ్రహాలు నక్షత్రాలు దాన్ని లేకుండా మీకు చేయలేవు దోషాలు వాళ్ళ పాపాలు పుణ్యాలు వీటికి ఆ వెలుగుకి ఏమీ సంబంధం లేదు అది మీ జన్మ హక్కు కాబట్టి మీరు ఆ వెలుగును పట్టుకోండి మీరు ఆ వెలుగులకు చెందిన వారే తప్ప ఈ రక్తవాంసాల ముద్దకు చెందినవారు కాదు ఈ రక్త మాంసాల ముద్ద ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు కదా దీంట్లో అవన్నీ ఒక పద్ధతిలో అరేంజ్ అయ్యి ఉంటాయి రక్తం మాంసం ఎముకలు ఒక పద్ధతిలో గూడు కింద ఒక్క పిసరా గూడు చల్లా కింద అయిందంటే అంతా కడపలే కాబట్టి ఈ రక్త మాంసాల మీరు కాదు ఆ లోపల ఉన్న వెలుగు నాకు చేంజ్ దేశము కాలము కూడా ఆ విలుగులోనే ప్రకాశిస్తాయి కనుక ఆ విలుగు దేశ కాలములకు అతీతమైనది తర్వాత దేవుడు దేవుడు దేవుడు దేవుడిని ఊడిచే గడవడి చేస్తే ఏమవుతుంది ఆ వెలుగే యథార్థమైన దేవుడని తెలుసుకోవాలి జనులు దేవుడు దేవుడని ఊడిచే అర్లం చేస్తారు ఆ దైవత్వాన్ని సమయంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయరు ఇది సమస్య కాబట్టి అది ఈ జన్మ హక్కు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆ వెలుగులకు చెందిన వారు ఆ వెలుగే మీరు ఆ వెలుగే దైవము ఆ వెలుగునకు అద్వయ పరమాత్మకు అభేదము ఇదంతా మీ జన్మ హక్కు మీరు ఒక క్షణం ఆ చైతన్యమునందు నిలిచి ఉండండి ఒక క్షణం అప్పుడేమవుతుందంటే ఇంకొక క్షణం ఆ చైతన్యంలో నిలిచి భాగ్యం మీకు కలుగుతుంది క్రమంగా ఒక నిమిషం ఆ చైతన్యంలో నిలిచి ఉండండి క్రమంగా ఒక గంట ఒక రోజు ఒక జీవితకాలం ఆ చైతన్యమునందు నిలిచి ఉండి తద్వారా మీరు క్రమంగా ఆ చైతన్యమునకు చెందిన నేను ఆ చైతన్యమే నేను అభేదము ఆ చైతన్యమే దైవత్వము కాబట్టి చైతన్యానికి దైవానికి అభేదము నేనే ఆ దైవస్వరూప అని మీరు తెలుసుకోగలుగుతారు ఇది అద్వైత వేద అంటున్న యొక్క మూల విచారం దీని మీద బౌద్ధ మతంతో చర్చ బుద్ధుడు వేరు బౌద్ధం సో విష్ణువు వేరు వైష్ణవులు వేరు శివుడు వేరు శైవులు వేరు శక్తి వేరు శాక్తేయులు వేరు ఇప్పుడు శక్తి మన అందరిలో ఉంది నేను మాట్లాడుతున్నానంటే శక్తి వల్లే కదా మాట్లాడుతుంట శక్తి అందరిలోనూ ఉంది కానీ నేను శాక్తీయుంది కానీ శక్తిని నేను ఉపయోగించుకుంటున్నాను శక్తిని గుర్తిస్తాను శక్తిని ఆరాధిస్తాను శక్తికి దండం పెడతాను కానీ శాస్తేంది మాత్రం బౌద్ధులు అన్నారు బుద్ధి తప్ప ఆత్మ లేదు అన్నారు లేకపోవడం లేదు బుద్ధి తెలియబడుతోంది కనుక దాన్ని తెలుసుకునేటువంటి ఆత్మ కావదు అయితే ఆ ఆత్మను తెలుసుకునే మరో ఆత్మ ఉండాలి ఆ ఆత్మకి ఇంకో ఆత్మ ఉండాలి ఈ విధంగా అనవస్థం వస్తుంది అని కోర్మపక్షం ఇదంతా కూడా మనం చూశాను నేను వచ్చే మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను ఇప్పుడు సిద్ధాంతం యాహత్వమాత్రం హితీ యాహ క్యవస్వం తరత్వం ఉత్తమ్యాయత అనవస్థ ఏమీ లేదు నా అనవస్థ ఏమీ లేదు తీజ్ ఎందుకు లేదు అనవస్థ తుడు నేను చెప్పిన న్యాయమును నీవు అర్థం చేసుకో న్యాయం ఏదైనా సరే గ్రాహ్యము అవుతోంది గ్రాహ్యము అంటే తెలియబడేది తెలియబడేది అవుతోంది అంటే చాలు అంటే ఏదైనా సరే తెలియబడుతోంది అంటే తప్పనిసరిగా దానిని తెలుసుకునే మరి యొక్క తత్వము ఉంది అని అది న్యాయం గ్రాహకస్య వస్వంతరత్వే లింగం కాబట్టి ఇప్పుడు తెలియబడుతుంది అనగానే తెలియబడితో తెలియబడుతున్న దాన్ని తెలుసుకునేది ఒకటి ఉంటుంది దాన్ని గ్రాహకము ఆ గ్రాహకము ఈ గ్రాహ్యము కంటే అభిన్నంగా ఉండదు గ్రాహ్యము కంటే విచరితంగా ఉంటుంది కాబట్టి గ్రాహ్యము వేరు గ్రాహకము వేరు రెండు అంశాలు గ్రాహకస్య కాబట్టి బుద్ధి తెలియబడుతోంది కనుక బుద్ధి కంటే విలక్షణమైన ఆత్మచైతన్యము తెలుసుకునేది ఉంటుంది అని నేను చెప్పాను కదా మంచిది తో గ్రాహకత్వే త్రహకాంతరాశిత్వే కదా సంభవతి కానీ ఆత్మ ఏకాంత అంటే సర్వేళ అన్ని వేళలా గ్రాహకమే అవుతూ ఉంటుంది తెలుసుకునేదే అవుతూ తెలియబడేది ఎన్నటికీ కాదు ఎన్నటికీ తెలుసుకునేదే తప్ప తెలియబడేది కాదు అటువంటిప్పుడు ఎన్నటికీ గ్రాహ్యము కానిది మరి ఒక గ్రాహకమునకు లింగము అయ్యే ప్రసక్తియే లేదు మీరు అనుభవానికి మీరు చూసుకోవచ్చు మీరు సరిపోవచ్చు చూసుకోవచ్చు కూడా ఎందుకంటే ఇది అకాడమిక్ ఎక్స్పర్ట్స్ అనేది కింద అట్టేపట్టడం దానికి కానీ మీరు సరిపోదు చూసుకోవాలి ఇప్పుడు కన్ను ఉంది ఈ పుస్తకం కనపడలేదు కదా అక్షరాలు కనపడుతున్నాయి అంటే చూపు కలదు అక్షరాలు కనబడుతున్నాయంటే చూపు కలదు చూపు కలదు అని తెలుస్తోంది ఇప్పుడు నాకు చూపు అని నాకు తెలుస్తోంది కదా తెలుస్తోంది అంటారా లేదంటా మీకందరికీ తెలుస్తోంది నేను చదువుతున్నాను కాబట్టి అయితే కాదు నాకు కూడా తెలుస్తోంది చూపు కలదు కాబట్టి ఆ చూపును తెలుసుకునే చూపు వెనుక ఉన్నది ఏమండి అంతవరకే చూపును తెలుసుకునే చూపు మీరు చూసుకోండి మళ్ళీ ఆ చూపును తెలుసుకునే అది కావట్లేదు మీరు చూస్తాం మీరు అంటే మాకేం రిఫల్యూషన్ కోరలేదంటే మీరేం చెప్పలేదు ఎందుకంటే ఇది ఆత్మ విచారం కదా మీరే ప్రూఫ్ దానికి మీరు నేను ప్రూఫ్ రావను నువ్వేం చేస్తావు చూస్తావు నేను ధనం పెట్టిన దాన్ని నేను పోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు చూస్తూ పుస్తకము తెలియబడేది దీన్ని బట్టి చూపు ఉందని తెలుస్తాం చూపు చూపు ద్వారా పుస్తకం తెలియబడుతుంది చూపు ఉంది అని నాకు తెలుస్తుంది అలా వెనకాల చూపు ఉంది దాని ద్వారా చూపు ఉంది అని తెలుస్తుంది ఆ చూపు యొక్క చూపు మెడిటేషన్ గ్రాండ్ మెడిటేషన్ మీరు చేయాల్సిందలా ఇలా డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను నేను ఇలా కళ్ళు తెలిసి చూస్తాను ఎదుర్కొంటే కరెక్ట్ అని కనపడుతుంది అంటే అర్థం చూపు కలదు చూపు ఉంది చూపు తెలిసింది కాబట్టి చూపు వెనుక ఇప్పుడు కడుపు వస్తుంది ఈ చూపుని చూసారా ఉంది కదా చూపు ఆ ఉన్న చూపు వెనుక లేకపోతే చూపునకు చూపు అని మీరు ఆత్మనిష్డే తెలిసి ఉండే ఇంకెళ్ళి వెళ్ళక్కడ అంటే అదే అదే సాధ్య కాబట్టి ఆ చూపు చూపునకు చూపునకు మళ్ళీ ఇంకో చూపు అనే సమస్య నీకు రాదు అది ఉంటే చర్చల్లో బౌద్ధులు పెట్టారు తప్ప అలాంటిది లాగే కాబట్టి ఏది చూపునకు చూపో అది గ్రాహకమే అవుతోంది కానీ అది ఎన్నటికీ గ్రాహ్యము అవటలేదు కాబట్టి గ్రాహ్యము కాకుండా చూపునకు చూంపునకు చూపు మరొక గ్రాహకమునకు అది లింగము అవదు లింగము అవ్వాలంటే గ్రాహ్యం అవ్వాలి ఒకసారైనా గ్రాహ్యం కావాలి కాబట్టి గ్రాహకం అవుతూ ఉంటే సరిపడదు గ్రాహ్యం అవ్వాలి ఈ చూపుడుకోండి ఇది గ్రాహకమే కానీ గ్రాహ్యం కూడా అవుతోంది అని చెప్పి వేరే గ్రాహకాన్ని సూచించింది కాబట్టి ఆ విధంగా గ్రాహ్యము కాకుండా మరొక గ్రాహకమును సూచించేటువంటిది ప్రసక్తి ఉండదు లింగము కుద కాబట్టి ఆత్మ చైతన్యము కంటే మరి ఒక మరి ఒక వెలుగు అనేది లేదు కాబట్టి అనవస్థ అనే దోషము కాదు తస్మాత్ అనవస్థ ప్రసంగ ఆ ఆత్మకి మళ్ళీ ఇంకో ఆత్మ ఉంటుంది దానికి మరో ఆత్మ ఉంటుంది అనే అనవస్థ యొక్క ప్రసక్తి లేదు మళ్ళీ ఇంకో కోరుపం అక్కడికి అనవసా సమయంలో ఇంకొకరు గట్టి పొరవక్ష అంటే మంచి సూక్ష్మమైన పొరవ పక్ష అంటే ఇలా చదువుతుంటే బుద్ధికి పదును ఏర్పడుతుంది ఎంతో ఉంటే ఈ టైంలో చెప్పుకోవడం దోచలు మధ్య మైసూరు మజ్జీలు ఏదో చట్నీ ఎక్కువ తింటూ ఉంటుంది కబుర్లు చెప్పుకుంటూ శరీరము బుద్ధి కూడా తామసంగా తయారవుతాయి వాటికి పదును ఉండదు వేరే ఇటువంటి లోతైన విషయాలని మనం పరిశీలిస్తూ ఉంటే బుద్ధికి మంచి పదులు వస్తుంది అంతేకాకుండా మీరు మీ స్వరూపముందు నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ స్వరూపము ఇప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉండాలి ఎందుకంటే మీరు ఈ రక్త ఈ గోడలకు నీళ్లకు వాటిలకు చెందిన వాళ్ళు కాదు అలా అనిపిస్తుంది అలాంటి భ్రమ కలుగుతూ కానీ అది వాస్తవం కాదు మీరు మీ స్వరూపమునకు చెందిన వాళ్ళు అందరూ ఎవరిదాటి వాళ్ళు వెళ్ళాక మీరు ఒక్కడో ఉన్నప్పుడైనా కనీసం ఈ విషయం గుర్తు చేసుకోండి అప్పుడు ఇంకెవరు మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు కదా అయిపోయింది ఒకప్పుడు కాఫీ కొంత రాత్రి పూర్తయి తెలవరసం అయితే కానీ మీరు కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు కాబట్టి అప్పుడైనా కనీసం మీరు గుర్తు చేసుకోండి ఈ రక్త మాంసముల ముద్దకి చెందిన వాడిని నేను కాదు ఈ ముద్దలో ఉన్నానే కానీ ఈ ముద్దకు బంధువులు నేను కాదు నేను ఈ ముద్దని తెలుసుకునే వెలుగు లోపల ఉండే దానికి చెందిన వాళ్ళను అది నా ఇల్లు ఈ ముద్ద కాదు అది నా స్వగృహం ఇది అడ్డుకొంప అది నా స్వరూపము ఆ వెలుగు నాకు అభిద్రము పోతే ఇంకా దేవుడు దేవుడనండి దేవనండి ఆ విరుగే మీరు ఏ పేరు పెట్టినా విగ్రహముడు కృష్ణుడు అనండి ఆ విరుగే అదే దేవుడు అంటే ఆ దేవుడినే మనం బయట అనేక పేర్లతో అనేక రూపాలతో మనం ఆరాధిస్తూ ఉన్నాము సింబల్స్ అవన్నీ కూడా అయితే జనులు ఏం చేశారంటే సింబల్ని అట్టబెట్టుకుని సింబలైజ్డ్కి తిలోదకాలు ఇచ్చేశారు సింబల్ని అట్ల పెట్టుకోవడం గాంధీ గారి విగ్రహం అట్టబెట్టుకోవడం గాంధీ గారు దేనిని సింబలైజ్ చేశాడో అదంతా వదిలిపెట్టేయడం కేవలం గాంధీ గారి విగ్రహం పెట్టుకోవడం అక్టోబర్ రెండుని ఒక మాలో ఒకటి వేస్తూ ఉంటాడు అక్టోబర్ ఒకటిని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ పార్క్ చూసి కూడా ఒకటి ఉంటాడు గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నవాడు వాటి డ్యూటీ ఏమిటంటే మిగతాప్పుడు పార్క్ ఎలా ఉన్నా అక్టోబర్ ఒకటి వెళ్ళి ఆ విగ్రహం మీద నీళ్లు పోసి బాగా పీచీ పీచు కొబ్బరి చీక్ పీచు తీసుకుని దాన్ని తోని పక్షుల రెట్టలు ఇవన్నీ కూడా చూచేసి దాన్ని శుభ్రం చేసి పెడతాయి అప్పుడు అక్టోబర్ రెండుని ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆ మాలలు వేసేసి తక్కువ అయిపోయింది వాళ్ళ సింబాలిజం పూర్తి అయిపోయింది మన సింబాలి మన పూజలోనే అలా ఉన్నాయి మనం దేవుడు దేవుడని అలవ్ చేయడమే తప్ప దైవత్వానికి మనకి ఏమీ సంబంధం లేకుండానే అయిపోయింది కాబట్టి మీరు ఆ బయట ఉండేటువంటి సింబల్స్ గురించి మీరు పెద్ద చెంత చేయొద్దు ఆ సింబల్స్ అన్నీ ఆ వెలుగుకి సింబల్స్ ఆ వెలుగుని సూచిస్తున్నాయి ఆ వెలుగు సో ఇప్పుడు జ్యోతిర్లింగాలు అంటారు జ్యోతిర్లింగం ఎక్కడుంది కాశీలలో ఉందా రామేశ్వరం కాశీ అన్నా మీ హృదయంలో ఉంది జ్యోతిర్లింగం అది పట్టుకోవాలా అదే కాశీ దాని పేరే కాశీ కాశీ పంచిన వచ్చేసారు ఒక ఆయన కాశీ పంచడం పుస్తకం కావాలని వచ్చాడు నాకు నేను చెప్పేసి మీరు అది కాశీ గురించి ఉంటుందనుకుని వచ్చారా లేదంటే దాని రూపాయలు మీ పాతి రూపాయలు వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం ఇప్పుడు మీకు పుస్తకం ఉండేసి ఆ పాతి రూపాయలు జీవంలో వేసుకోవాలని కదా నాకు లేదు మీరు కాశీ గురించి ఉంటుందనుకుని వచ్చినట్లయితే ఆ పుస్తకం మీకు ఉపయోగపడదు అంటే నేను కాశీ గురించి ఉంటుందనే వచ్చాను అన్న నార్ ఒక అది పాతి రూపాయలు మీరు ఇష్టం కోట్ పాతి రూపాయలే కదా అసలు ఏమిటో చూస్తారు మీకు అర్థం కూడా కాదది అర్థం లేదు ఇవ్వండి నేను నాకు టౌన్ హోస్టం తెలుసు ఉన్నాయని ఒక ఆయన ఉన్న దగ్గరే ఓకే కాశీ అనే మాట ఏమి ఉండదు సుమా కాశీ అనే సిటీ గురించి ఏమీ ఉండదు ఆ టీవ్ ఎస్ మీ పైసలు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు కాబట్టి కాశీ చెప్తే మీరు బయలు చెప్పేసి కాశీకి వెళ్ళిపోయే ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు మీరు వెళ్తానంటే వెళ్ళి నాకే అభ్యంతరం లేదు కానీ ఆ వెలుగు మీ లోపల ఉన్న వెలుగు దానిలో ఒక్క క్షణం మీరు నిలిచి ఉండండి అది మీ స్వరూపం దేవుడు వన్ దేవుడు కుల అదే దేవుడు అదే దేవుడు నిన్నట్లో దేవుని పెట్టుకుని ఊరు అంతలో చూసారు ఏంటో అదే దేవుడు దాంట్లో ఒక క్షణం తెలుసు ఒక క్షణం తెలుసు ఒక క్షణంతో నిలవటో ఉండు ఒక క్షణం ఉంటే ఇంకో క్షణం అది ఉంటే ఇంకో క్షణం దాంట్లో తెలిసి ఉండు అదే స్వంబూ పాయిపోయి ఇంకెట్టు విజ్ఞానం చక్రాంతరాపేక్ష అనవస్థ ఇది చేస్త వచ్చి ఎలాగా ఇప్పుడు బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి ఘటాన్ని తెలుసుకుంటుంది కదా బుద్ధి ఘటాన్ని తెలుసుకునేప్పుడు కన్ను అనేటువంటి కరణమును ఉపయోగిస్తుంది కరణము అంటే తని ముత్తు తని ముట్టు ఉండాలి తని ముట్టు లేకుండా మీరు ఇప్పుడు తోలేదు దీన్ని అన్నం ఉడుగుతోందనుకోండి ఆ పొయ్యి మించి చేసి కింద పెట్టాలంటే నేను చేపెట్టేసి పెడితే చేయము కాలిపోతుంది కాబట్టి పట్టకాలు పట్టుకుని కింద పెట్టాలి పట్టకాలు లేని రోజుల్లో వాళ్ళు తడి తడిగుడ్డ పట్టుకుని ఇలాగ ఆ వంశం ఉంటుంది గిన్నె ఆ వంశతో పట్టుకుని తడిగుడ్డతో పెట్టేవారు కాబట్టి ఆ పట్టకాలు ముందు చూసారా దాన్ని కారణము అంటారు అలాగే మీరు బుద్ధితో రూపాన్ని తెలుసుకునేప్పుడు కరణము ఏమిటి కన్ను ఇంద్రియములకే కరణము అంటే ఏమంటే శబ్దాన్ని తెలుసుకునేప్పుడు బుద్ధి తెలుసుకుంటుంది శబ్దాన్ని కారణం ఏమిటి చెడు కాబట్టి కన్ను ఘటాన్ని చూస్తుంది కరణం ఏమిటి దీపం దీపం ఉండాలి దీపంలో అయితే చూస్తుంది కన్ను ఇప్పుడు చేకట్లో ఘటం పెట్టి కన్ను చూస్తే ఇలా కడు తెలిసి చూస్తే ఘట కనపడుతుందా కనపడదు దీపం వెలిగించగానే కనపడుతుంది కాబట్టి కన్ను ఘటాన్ని చూస్తుంది కరణము దీపం బుద్ధి ఘటాన్ని తెలుసుకుంటుంది కరణము కన్ను కళ్ళు అలాగే ఆత్మ బుద్ధిని సాక్షిగా దర్శిస్తూ ఆ ఆత్మకి కారణము అవసరం పడుతుంది ఏమంటే కరణం అవసరం ఉంటుంది సరే ఆత్మ బుద్ధిని తెలుసుకున్నటలో కరణము యొక్క అపేక్ష ఉంటుంది ఆ కరణమును తెలుసుకో ఆ కరణమును మళ్ళీ ఆత్మ తెలుసుకుంటూ ఉన్నాయి ఆ కరణమును ఆత్మ తెలుసుకోవాలి కదా ఆ కరణము గ్రాహ్యం అవుతుంది ఆత్మ గ్రాహకం అప్పుడు ఆ కరణమును తెలుసుకుందుకు ఆత్మకు మరి ఒక కరణము అవసరం అవుతుంది కరణమును తెలుసుకుందుకు ఆత్మకి ఇంకో కరణము అవసరం అవుతుంది ఇది అనవస్థ వచ్చింది ఇది అనవసర ఫలం అండి ఇప్పుడు కన్ను ఉంది కన్ను రూపాన్ని ఘటాన్ని తెలుసుకుంటుంది కరణం ఏమిటి దీపం కన్ను దీపాన్ని తెలుసుకుంటుంది అప్పుడు మళ్ళీ కరణం అవసరం అవుతుంది కన్నును బుద్ధి తెలుసుకుంటుంది అప్పుడు మళ్ళీ కరణం అవసరం అది వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రతి చోట కరణము ఒకటి ఉండాలి కాబట్టి ఆత్మ బుద్ధిని తెలుసుకుంటుంది అంటే మధ్యలో ఒక కరణం ఉండాలి సరే ఉన్నప్పు ఏదో ఒక కరణం ఉన్నప్పు ఆ కరణాన్ని తెలుసుకుంది ఇంకో కరణం ఓకే నేను అప్పుడే వ్యతిరేక కృష్ణాంతాన్ని చెప్పేశానండి వ్యతిరేక కృష్ణాంతాన్ని ఎవరు తెలుస్తున్నానంటే ఇప్పుడు ఉంది కన్ను ఘటాన్ని తీసుకుందుకు కారణం ఏమిటి దీపం కన్ను దీపాన్ని తెలుస్తుంది కర్ణం ఏంటి అక్కడ పెద్ద ఇంకా కొన్ని కారణం లేదు అంటే అర్థం దీన్ని బట్టి ఏం తెలుస్తుంది కొన్ని చోట్ల కరణం ఉంటుంది కొన్ని చోట్ల కారణము ఉండదు ప్రతి చోట గ్రాహక గ్రాహ్యములు ఉన్న ప్రతి సందర్భంలోనూ కరణము ఉండలేదా అనే నియమము లేదు కాబట్టి ఆత్మ బుద్ధిని తెలుసుకున్నప్పుడు కారణము ఉండల్సర్లేదు కానీ బుద్ధి గతాన్ని తెలుసుకునేప్పుడు మాత్రం కరణం కన్ను ఆ రకంగా సమాధానం చేపట్టారు చేస్తాం చేపడుతుంది ప్రశ్న ఏమి ఇప్పుడు పూర్వపక్షం చూడండి విజ్ఞానం వ్యతిరేక్త గ్రాహ్య అంటే బుద్ధి తన గంట వ్యతిరేక్తమైన చేత తెలియబడుతోంది అని చెప్పినప్పుడు కరణాంతరాపేక్షయా ఆ ఆత్మ బుద్ధిని తెలుసుకోవడానికి మరి ఒక కారణము అపేక్ష ఉన్నప్పుడు ఆ కరణాలు తెలుసుకునేందుకు మరో కారణము ఇత్యాదిగా అనవస్థ ఉంటుంది ఇది చేతి నియమాభావా నియమము లేదు సంగ్రహవాక్యం అంటే అభిప్రాయం ఏమిటి గ్రాహ్యమును తెలుసుకునే ప్రతి సందర్భంలో కరణము ఉండి తీరాలి అనే నియమం లేదు అది చెప్తున్నా నహి సర్వత అయ నియమో భవతి ఎందుకంటే సర్వత్ర అన్ని సందర్భాలలో ఈ నియమం ఏమిటి నియమము గ్రాహకము గ్రాహ్యమును కరణము ద్వారా మాత్రమే తెలియము అనే నియమము ఎత్రంతరే దృశ్యతే వస్వంతరం త్ర భా ఎలా ఉంది ఈ భాష ఎలా చదువుతూ ఉండగానే మీకు అర్థమైతే మీకు సంస్కృతం బాగా వచ్చినట్లుగా అలా చదువుతూ ఉండగా తెలుసుకోవాలి ఇంకైదనా కొంచెం లోతులోకి కావాల్సి వచ్చేది టీకాలు ఉంటాయి బట్ మొత్తం లేదా ఇలా చదువుతుండగా తెలుసుకోవాలి మంచిది సో ఎట్లా అంటే ఎక్కడైతే వస్తంతరైన వస్తవంతరం ఒక వస్తువుతే మరొక వస్తువు తెలియబడుతూ లైక్ వా కన్ను చేటము తెలియబడుతూ బుద్ధితే ఘటము తెలియబడుతోంది ఎలాగైనా బాగా ఒక వస్తువుతే మరి ఒక వస్తువు తెలియబడుతోంది తప్ప అటువంటి సందర్భంలో గ్రాహ్యము గ్రాహకము తెలుసుకునేది తెలియబడేది వీటికంటే అదనంగా కరణం ఒకటి ఉంటుంది వీటికంటే విలక్షణంగా వ్యతిరేక్తంగా కరణానంతరం కరణం అనేది మరొకటి కూడా ఉంటుంది అని ఏకాంతేన నియంత్రం నశక్యే అని హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుంది అని మీరు నియమి నియమని చెప్పడానికి అవకాశము లేదు సంభవము కాదు ఎందుకో తెలిసిన వైచిత్ర్యర్శన ఒక భిన్న భిన్న పరిస్థితులకి వైచిత్ర్యము అని పేరు భిన్న భిన్న పరిస్థితులు అనుభవంలో కనబడుతూ ఉంటాయి నేను చెప్పాను ఇప్పుడు దీపము కన్ను ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది దీపం కారణం కానీ దీపము ఘటాన్ని ప్రకాశింపజేసేప్పుడు కారణం లేదు కన్ను దీపాన్ని ప్రకాశింపజేసేప్పుడు కారణం లేదు విజ్ఞానము కన్నుని ప్రకాశింపజేసేప్పుడు కారణం లేదు కానీ విజ్ఞానము ఘటాన్ని ప్రకాశింపజేసేప్పుడు కారణము ఉన్నది ఈ రకంగా ఒక్కొక్క కారణం ఉంటుంది ఇంకొక కారణము ఉండదు కరణము అంటే పనిముత్తు ఈ విలేజెస్ లో పూర్వం కరణము ఉండేవాళ్ళు సారా ఆ పేరు అలాగే వచ్చింది ప్రభుత్వం ఈ కరణము ద్వారా ప్రజల నుండి రెవెన్యూ వసూలు చేసుకుంటారు వ్యవహారం అవుతారు అనిపిస్తారు కాబట్టి ప్రభుత్వానికి ప్రజలతో వ్యవహరించడానికి తన కారణం ఆ పేరు సంస్కృత పదం మునసూ అన్నది మున్స్ అది ఉర్దూ పదం అది మళ్ళీ వేరు ఇది సంస్కృత పదం కాబట్టి ఈ లోకంలో వైచిక్తికారం అంటే వేరు వేరు పరిస్థితులు ఉంటాయి ఒకప్పుడు కారణం ఉంటుంది ఒకప్పుడు కారణం ఉండదు కథం అంటే అరిగట్టు అంటే దుష్టాంతం చేస్తున్నారు గటస్తావత్ స్వాత్మ నేను ఒక దృష్టాంతం తీసుకో ఘటము ఆత్మచైతన్యము ఇంట్లో ఘటము గ్రాహ్యము ఆత్మచైతన్యము గ్రాహకము చూస్తూనే ఉంది కదా ఘటము కంటే భిన్నము భిన్నమైనది ఆత్మచైతన్యము బాగానే ఉంది ఆ సందర్భంలో కారణం ఏమైనా ఉందా ఉంది తప్ప గ్రాహకం విచరిం కరణం సో ఆత్మ చైతన్యము ఘటమును ప్రకాశింపజేసే సందర్భంలో దీపము కరణము దీపం కాదు కదా ఆత్మ చైతన్యం ఘటాన్ని తెలుసుకున్నప్పుడు కూడా దీపం ఉండాలి ఆదిశబ్దం చేత కన్ను కరణము తర్వాత ఆలోక అంటే నిలుగు నిలుగు కరణము నిలుగు ఉండాలి నిలుగు లేకపోతే ఆత్మ ఎలా తెలుసుకుంటుంది కారణములు కొన్ని ఉన్నాయి ఆత్మఘటములు తెలుసుకునే సందర్భంలో కారణములు ఉన్నాయి ఓకే నదీ దీపాంశురం దీపము కాని లేదా వెలుగు కానీ తెలియబడే ఘటానికి చెందినది కాదు తెలుసుకునే కనుకి లేక ఆత్మకి తెలియనిది కాదు కాబట్టి తెలుసుకునే ఆత్మ కంటే తెలియకునే ఘటము కంటే నిర్లక్షణంగా వేరే ఐటమ్ కింద కడమున్నది ఘటం వస్తుంది అతి ప్రదీపం వ్యతిరేకణ బాహ్యం ఇప్పుడు మీకు అర్థమైందా వీళ్ళందరూ కూడా ఈ భాష్యాన్ని విడిచిపెట్టేసి కేవలం పురాణాలు చిచ్చుకుంటూ ఎందుకు కాదు ఎలా పని చేస్తున్నారో మీకు అవగాహన వచ్చింది ఇంత ఇంత తాపత్రయం ఎవరు పడతారు తర్వాత మీకు వేదాంత కోరుస్తూ చెప్పేప్పుడు కూడా బృహదారణ్యంలోకి ఎవరు రాడు పరోపనిషత్తు మహాయితే మొన్నపోతాడు భాష్యాలలోకి రావు కూడా ఊరికే ఉపనిషత్తు అనమాట సారే భాష్యాలలోనికి భాష్యాన్ని దూరంగా పెడతారు ప్రోధాన్ని కానీ కూడా దూరంగా పెడతారు దానికి కూడా కారణం మీద అర్థమైపోయింది కదా సో ఇప్పుడు ఘటవత్తులు చక్షు గ్రాహ్యత్తు అయితే ప్రదీపస్య ప్రదీపము ఇప్పుడు కన్ను ఉంది కన్నును ఘటము మీద చూసుకోండి కన్ను గ్రాహకము ఘటము గ్రాహ్యము ఓకే దీపం మాట ఏమిటి కన్ను గ్రాహకము దీపం కూడా గ్రాహ్యమే ఏమండి చక్షు ప్రదీపం వ్యతిరేక బాహ్యం ఆలోక స్థానీయం కించిత్ కరణాంతరం అపేక్షతే అపేక్షతే అంటే నా అపేక్షతే ఇప్పుడు కన్ను ఘటాన్ని తెలుసుకునేప్పుడు ఆలోకము అనే కరణమును అపేక్షిస్తోంది ఆలోకము అంటే వెలుగు అనే కరణమును అదే కన్ను దీపాన్ని తెలుసుకునేప్పుడు మళ్ళీ వేరే వెలుగు అనేటువంటి కారణమును అపేక్షించట ఎందుకంటే దీపం అంటేనే వెలుగు కాబట్టి కన్నుతో ఘటం తెలుసుకునేప్పుడు ఆలోకము కారణమైనది అదే కన్నుతో ఆలోకాన్ని తెలుసుకునేప్పుడు వేరే కారణం ఇంటేమీ అర్థం లేకపోతుంది కాబట్టి ఓసారి కారణం ఉంది ఓసారి కారణము ఉన్నప్పుడు తస్మాత్వ నియంత్రు శక్తే కాబట్టి కరణం అనేది ఉండి తీరాలి అనే నియమము చెప్పడానికి అవకాశం లేదు ఒకవేళ నియమం ఉంటే ఎలా ఉంటుంది ఎత్ర ఎత్ర గ్రాహ్యత్వం ఇది కరణాంతరం త్యాదేవాళ్ళ నియమం ఉంటే ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడైతే గ్రాహ్యము తనకంటే వ్యతిరిక్తమైన గ్రాహకము చే తెలియబడుతూ ఉంటుందో అక్కడక్కడ తప్పనిసరిగా గ్రాహ్య గ్రాహకముల కంటే భిన్నంగా కరణము ఉండి తీరాలి అని ఉంటుంది నియమం నేను చెప్పిన ప్రతి మాట ఉంది ఉండి తీరాలి అంటే వ్యతిరిక్తత్వం అంటే గ్రాహ్య భిన్నమైనటువంటి కరణము ఉండి తీరాలి అని నియమం ఇటువంటి నియమం లేదు తప్ప తస్మాత్న వ్యతిరిత్రాహ్య కదాచిదం శక్యతే కాబట్టిుద్ధిని ఆత్మచైతన్యము తెలుసుకునే సందర్భంలో ఒక కరణం ఒకటి ఉండాలని ఆ కరణాన్ని తెలుసుకుందుకు మరో కరణం కావాలని అనవస్థ నిలబడేది కాదు అంతేకాకుండా బుద్ధిని ఆత్మచైతన్యము తెలుసుకునే సందర్భంలో ఆత్మ చైతన్యాన్ని తెలుసుకునే మరొక ఆత్మ చైతన్యములు ఉండాలి అనేటువంటి అనవస్థ కూడా నిలబడేది కాదు ఈ విధంగా రెండు అనవసరాలని ప్రోత్సహించి ఆత్మ చైతన్యము బుద్ధిని తెలుసుకునేది ఉంది తీరాల్సిందే అని నిరూపించారు ఇంత పక్కుదలతో ఎందుకు నిరూపించాలంటే బౌద్ధులు చాలా బుద్ధిమంతుడు వాళ్ళు సామాన్యులు కాదు మంచి విద్వాంసులు పండితులు వాళ్ళు శాస్త్రాన్ని బాగా చేసి ప్రతిపాదన చేసేలా దిట్టారు వాళ్ళు ఆత్మ చైతన్యాన్ని నిరాకరించారు బుద్ధితో సరిపెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళని దోషిపుచ్చటం కోసం ఇలా చెప్పారు మన వాళ్ళు ఏం చేశారంటే ఈ పాఠాలు కావడం మానేశారు మానేసి పురాణాలు అల్లేసుకుంటారు పురాణం అల్లుకోవడం అంతా ఎలా ఉంటుంది ఇప్పుడు శంకరాచార్యులు వారు భిక్షకు వెళ్ళేవారు కదా పురాణం అల్లం ఆయన భిక్షకు వెళ్ళారు సమయానికి ఆ తల్లికి ఇంట్లో భిక్ష ఇవ్వడానికి ఏది కాబట్టి ఉసిరికాయ ఆ యొక్క చెరువులో వేసింది వెంటనే ఆయన స్టోప్ చేస్తే వాళ్ళ ఇంట్లో పై నుంచి ఆకాశం నుంచి ఆకాశం నుంచి ఉసిరికాయలు పడ్డాయి ఆకాశం నుంచి ఎలా పడ్డాయి ఉసిరికాయ నా బుద్ధికి ఇలాంటి డౌట్లే వస్తాయి పైలో రూఫ్ ఉందా లేదా రూఫ్ నుంచి పడ్డాయా లేకపోతే రూఫ్ పై ఆకాశం నుంచి పడ్డాయా ఆకాశం నుంచి పడ్డప్పుడు రూఫ్ చెడిపోయి చెల్లులు పడి పడ్డాయా లేకపోతే చెల్లులు పడకుండానే పడ్డాయా అని ఎన్ని సందేహాలు తర్వాత ఇప్పుడు ఆ కుటుంబాన్ని వాళ్ళకి సంపదించే సంపది ఇవ్వాలి కానీ ఉసిరికాయ ఇస్తే ఉపయోగం ఇప్పుడు బంగారు ఉసిరిగా ఇవ్వండి ఇప్పుడు వాళ్ళకి సంపద ఇవ్వాలి రీ యూజులు సంపదివ్వాలి ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది నాకు ఏం డబ్బులు లేవు మీరు బంగారు ఉసిరిగా ఇస్తే నేనేం చేస్తాను ఇప్పుడు దీనికి తీసుకువెళ్ళి అమ్మ అమ్మ చూపాలి అమ్మ చూపితే వాళ్ళు నన్ను జైల్లో పెడతారు కాబట్టి నాకు ఆకలి వేసి డబ్బులు లేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక యాభై రూపాయలు ఇచ్చి అది కూడా హోటల్ కూడా అని చెప్తే వాడు బయటనే పోయి ఒక లేడీ ఇది లేదో తెచ్చా నేను ఒకసారి ఆటో వాడు మాట్లాడసరికి నాతో ఆకలి వేసుకొని ఇంకా మెరుగం చేయలేదు వాళ్ళు మొహం ఇంకా మెరుగం నేను ఆటో మేకర్ ఇచ్చాను మనరిండియా చెప్పేయకుని చూసుకోవాలి మన రూమ్మ ముందే ఉంది దూరు దాంట్లో యాభై రూపాయలు పెట్టి చక్కగా వాళ్ళ దగ్గర అన్నీ ఉంటే అని ఇచ్చాను అలా చేయాలి కానీ వాడికి ఏదైనా బంగారు కుసిరికాయ నేను ఇప్పించాననుకోండి ఏం చేసుకుంటాను ఇది పురాణం ఇలాంటి పురాణమే ఇంకోటి పెడతా ఈ బౌద్ధులందరినీ కూడా శంకరాచార్యులు తాళతో కట్టేసి కంచేలతో కొట్టేసి వాళ్ళని మన ఇండియాలో ఉండకుండా సరివేశాడు అని కూడా శంకరాచార్యులు ఆయన ఇలాంటి భాష మాట్లాడి వాళ్ళు అలాంటి పని చేయగలుగుతారు ఇప్పుడు నేను మళ్ళీ హృషికేశ్ వెళ్ళి పాఠాలు చెప్పుకొచ్చాను ఎలా అయితే చెప్పామొచ్చాను ఇప్పుడు నేను పాఠం చెప్పుకొచ్చానంటే మీరు వింటారు నమ్ముతారు నేను మధ్యదారిలో భోపాల దగ్గర ఎక్కడ రౌడీని ఉతికేసి ఏదేదో చేసేసాను అని చెప్పేసి వాళ్ళైనా మీకు కథ చెప్పాను అనుకోండి అది నమ్ముతారా కాబట్టి ఇలాంటి కథలు ఎప్పుడైతే మీరు పెట్టేస్తున్నారో తత్వాన్ని పక్కన పెట్టినట్టు అయిపోతుంది అని చెప్పనే రెండు నడవవు ఇంతే ఇదైనా ఉంటుంది లేకపోతే అదేనా రెండూ నడవ మీరు గమనించండి ఫోకస్ రెండింటి మీద ఉండదు అదొక రూల్ అది ఒకలాంటి లైబ్ బుద్ధిస్తుందంటే నాకు ఆ భాష్యం చూస్తే దాని గాంభీర్యం చూస్తే ఆశ్చర్యం చూస్తే ఎంత లోపలైన భాష్యాన్ని అసలే వీళ్ళు మనం మనం ఎవడము నేను అనాముకుని నాకు విద్యార్థులు మీరందరూ అనాముకుని మనం ఈ మూల కూర్చొని ఎవడవ మొత్తం అన్ని ఫ్లాట్లు కట్టేసుకున్న అద్దెలు ఇచ్చేసి ఖాళీగా ఉంది పొందేనా రూఫేసి దానికైతే కూర్చొని పఠం చెప్పుకోవాలి మనకు అప్పచెప్తే మనం ఇక్కడ కూర్చొని పఠం చెప్పుకుంటున్నాం మనం మనం అనేవాళ్ళు అసలు సృష్టిలో ఉన్నామనే సంగతి ఆ సృష్టించిన వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటాడు ఇంకెవరైతే మనం ఈ శర భర్ష్యాన్ని పట్టుకుని సాగతించుకున్నాం మేము పేఘాలోని ఇదని అని పేర్లు పెట్టుకుని పెద్ద పెద్ద లక్షల కోట్లతో వ్యవహారం చేసి వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ పెట్టుకొని ఎన్నెన్నో బిల్డింగ్స్ పెట్టుకుని కోట్ల రూపాయల సంపదలను పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు భాష్యాలు చెప్పటం లేదు చెప్పించటం లేదు ఎవరు చదువుకోవటం లేదు దట్ ఈస్ వాళ్ళకి మనస్సులో కొంత శంఖ ఉంటుంది అదే మనం శంకర భాష్యాలు పిల్లానికి ఏమి చేయలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏడాదికోసారి ఈ భాష్యాలకున్న పండితులందరినీ ఒక చోటకి పిలిపించి అరే మీరు పొద్దున్నీ సాయంకాలం దాకా ఈ భాష్యాల గురించి మీలో మీరు మాట్లాడకండి దానికి వెళ్ళాలంట మీలో మీరు మాట్లాడుకోండి ఎవ్వళ్ళు రాదు చూడడానికి ఎవరు రాదు వినడానికి అసలై రాదు మీలో మీరే మాట్లాడుకోండి కుడిపూడి గంగములు అనేది ఒక సామెత ఉందిలో సో ఈ గంగం రాయుడు అందరూ కూడా ఒక ఫైవ్ మార్నింగ్ ఒక చోట సమావేశమయ్యి ప్రతి వాళ్ళ దగ్గర ఒక గంట ఉంటుంది గంగవాణి దగ్గర గంట ఉంటుంది కదా ఆ గంటలని వాయించేసి అందరూ గంగాలందరూ గణ గన గణ గంటలు వాయిస్తే ఆ ఊరంతా కూడా మోగిపోతుంది ఆ గంటలు ఎందుకలా అంటే జంగాలు వచ్చానండి కేరళ బాధ ఎప్పటికి మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు లేచాడు అదే రకంగా ఈ పండితులు పది మంది ఉంటారు వీళ్ళందరూ ఓ చోట కూర్చోని ఎవరో పుణ్యాత్ముడు వీళ్ళందరికీ భోజనం పెడతారు ఆ పుణ్యాత్ముడు వీళ్ళు చెప్పి శంకర కోసం వీళ్ళకి భోజనం పెట్టాడు వీళ్ళకి భోజనం పెడితే పుణ్యం వస్తుందని ఆయన భోజనం పెట్టాలి వీళ్ళు ఈ దుంపుడు జల్లా కలిపి సంస్కృతంలో ఇతరిక గ్రాహతి గ్రాహకత్వం వస్తవాన వాడితో ఈ రకంగా వాళ్ళకమ్మ పాండిత్యాన్ని ఒకసారి దిమ్ము దురుగుకొని ఆ పుస్తకాలు చూసుకుని వీళ్ళతో వాడు వాడితో తెప్పేసుకుని వెళ్ళిపోతారు సాయంకాలం వెళ్ళి లేదు చక్కపోతారు సంభావనలు తీసుకుని అప్పుడు ఆ పీఠాధిపతులు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అద్వైత వేదాంతాన్ని పోషిస్తున్నాము అనుకుంటారు అసలు నేనేమంటానంటే ఈ పీఠాధిపతులు అందరూ కలిసి ఒక సమావేశం పథకం పెట్టుకుని దాంట్లో ఒక కోటి రూపాయలు ఫండ్ పెట్టి మన బ్రహ్మ విద్యా కుటుంబం విస్తరించి మనందరికీ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి కోటి కాబట్టి ఒక రెండు లక్షలు ఎనిమిది లక్షలు మన ముఖాన్ని పారేసి చేయాల మన కోసం గర్భ రకాల ఇప్పుడు మాకు ఉభయ లక్షలు ఇస్తారంటే ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కానీ నా దగ్గర ఉన్న లక్షలనే ఖర్చు పెట్టలేదు చేత కానీ నేను ఇబ్బంది పడుతూ ఉన్నా కట్టాల్సింది కట్టి ఈ గూప్లోనూ ఆ గూప్లోనే పెట్టాను ఇప్పుడు ఇంకో భయ లక్షలు నామహాన్ని వాడు వస్తే నేను చేస్తాను అని చేత మన గురించి కాదు మన కక్ష పాల కోసం